లాయిడ్స్ పేర్లు మీరు వింటే ఆశ్చర్యపోతారు లాయిడ్స్ లీపిన్ లీపిన్ అని ఒకటి ఉండేది తర్వాత నాగార్జున యాపిల్ యాపిల్ అని ఒకటి చాలా ఇంపార్టెంట్ యాపిల్ ఫైనాన్స్ డిసిఎల్ డీసీఎల్ తర్వాత మ్యాక్సిమా మ్యాక్సిమాని మన ప్యారాడైజ్ దగ్గర ఆ స్వప్నలో ఒక బిల్డింగ్ లో మొత్తం ఫ్లోర్ అంతా వాడే మ్యాక్సిమా ఈ రకంగా వీళ్ళందరూ పుచ్చేసుకున్నారు ఆ విఆర్ఎస్ డబ్బులు ఆ ఫిగర్స్ మేము మూడు నెలలో నాలుగు నెలలో రోజు అదే క్యాల్కులేషన్ చేస్తూ ఉంది వాళ్ళ ఆ కాలకులేషన్స్ అన్నీ ఇదంతా ఒక వర్చువల్ మనీ మనం ఎప్పుడో పావుల మనం కాఫీ తాగాలంటే మన కుర్తి మన జేబులో పెట్టి ఏదో చేసిందే కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆ పైసలతో ఎప్పుడు పావుల కూడా అనుభవించండి జీవుడు ఉంటాడు వీడు పోయిందని దుఃఖిస్తాడు ఏ అది వచ్చినా ఒకటే ఎప్పుడైనా మనం దాని అనుభవానికి తెచ్చుకుంటే ఉపయోగం కానీ ఉత్తు పేపర్ కరెన్సీ అది ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇప్పుడు ఒకడు వంద రూపాయల కట్ట భూ తవి కప్పిపెట్టి దాచిపెట్టాడు వాడి ధనాన్ని దాచిపెట్టుకున్నాడా పోగొట్టుకున్నాడా మీరు చెప్పండి నాకు పోగొట్టుకున్నాడు ఎందుకంటే వాడి జీవితంలో ఆ డబ్బు వాడికి వినియోగానికి రాదు వాడి కొడుకో మనవడో ఎవరి కొడుకు కూడా కాదు మనవడో ముని మనవడో ఆ డబ్బులు దుర్వినియోగం చేస్తారు అది వాడు ఆ డబ్బు తీసి ఓ పది రూపాయలు తన కడుపుకు ఖర్చు పెట్టుకుని ఎంతో వాళ్ళకి పెట్టి ఏదైనా దాన ధర్మాలు చేస్తే అది వాడికి మిగులు కాబట్టి జీవుడు దుఃఖిస్తున్నాడు అంటే ఆ దుఃఖానికి హేతువు అజ్ఞానం తప్ప వాస్తవంగా ఎప్పుడూ హేతువు కాబట్టి వీడు అజ్ఞాన కల్పితమైన సంసారిగా వీడుంటాడు ఆ సత్యం తెలుసున్నటువంటి ఈశ్వరుడు సాక్షిగా అలా ఉంటాడు వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధంగా ఒకే స్వభావం కలిగిన వాళ్ళేయినా చేతన స్వభావం పరస్పర విరుద్ధంగా ఆ ఎండా నీడల ఒకే హృదయంలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఆత్మానవు జీవాత్మ పరమాత్మలే గాని బుద్ధిజీవులు మాత్రం కాదు పరమాత్మిక అసంసారిత్వ సంసారిత్వము అజ్ఞాన కల్పితము అసంసారిత్వము యథార్థ స్థితి దీంతో మీరు గమనించదగ్గ రహస్యం ఉంటుంది ఏంటంటే జీవుడికి ఈశ్వరుడికి మౌలికమైన భేదం సంసారిత్వ అసంసారిత్వాలే ఇంకేం మౌలికమైన భేదం అనే ఎందుకంటే దేహంలో ప్రకటమవడం అనేది అపరిచ్ఛిన్నవము ఇద్దరికీ సమానమే ఎందుకంటే జీవుడు పరిచ్ఛన్నుడు కాదు ఈశ్వరుడు పరిచ్ఛన్ుడు కాదు జీవుడు పరిచ్ఛన్యుడి వలే కనపడతాడు దేహాన్ని బట్టి ఈశ్వరుడు కూడా దేహాన్ని బట్టి పరిచ్ఛిన్నుడి వలే కనపడతాడు కాబట్టి అది సమస్య కాదు మీకు ఛాయాతపం అనేది ఎక్కడ వస్తుందంటే కేవలం సంసారిత్వ అసంసారిత్వాలను బట్టే వస్తుంది అంచేతనే మీకు గీత భాష్యంలో క్షేత్రజ్ఞ భాష్యంలో మాం విద్ధి అన్న చోట మాం అంటే ఎవరిని నన్ను నన్ను అంటే అర్థం నన్ను అంటే ఈశ్వరుడు నేను చెప్తున్నది ఈశ్వరుడు కదా అక్కడ శంకర్లు ఏమంటారంటే మాం అసంసారినం బుద్ధి అని అంటారు అక్కడ ఈశ్వరుడిగా తెలుసుకో అంటే ఈశ్వరుడిగా తెలుసుకోవడం అంటే ఏమిటి ఊళ్ళో వాళ్ళందరి మీద పత్రం చలాయించి వాడబోతావనా అదే అదానర్థం కాదు ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అయిపోతాడంటే అంద్రుడు అగ్ని వాళ్ళందరి మీద ఈయనే చలా వీడే కత్తనం చలాయిస్తాడనా కాదు జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు అర్థం ఏంటో తెలుసిన అసంసారి అయిపోతాడు అనర్థం ఈ ద్వైత ద్వైతవాదులకి అంటే నువ్వే ఈశ్వరులు వైపుతావా నువ్వే వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ చెప్పడానికి బాగున్నావు వాళ్ళకి వాళ్ళ భేదవాదానికి మౌలు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు చూడండి ఈశ్వరుడు అంటే ఎవరు విష్ణువు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి నీకెన్ని చేతులు ఉన్నాయి నువ్వే ఈశ్వరుడు వైపుతావా అదొక అదొక సమస్య ఇంకో సమస్య ఏటో తెలుసినా గరుడు మీద ఆయన ఎక్కుతాడు నువ్వే ఈశ్వరుడు రకపోతే నువ్వే ఎక్కేద్దావనా గరుడి మీద నువ్వే ఎక్కేస్తావు ఆ గరుడ వాహనం మీద ఆయన ఎక్కితే చిన్న నిలబడి పోయి ఆయన ఎక్కి గరుడి మీద నువ్వెక్కేద్దావనా అదే నీ ప్లాను అని ఈ వీళ్ళ పురపక్షాలు అక్కడతో ఆగతుంది అది ఇంకా ఇదే దారిలో ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ ద్వైతవాదులంత అయోగ్యులు వాళ్ళే కానీ ఎవరిలో ఉండేటండి వాళ్ళు అర్థం చేసుకోరు వెళ్ళి కాబట్టి జీవుడు పరమాత్మ అంటే అసంసారివి వ్యర్థ నువ్వు సంసారివి కాదురా అని అర్థం గరుడి మీద ఎక్కి కూర్చుంటాడునా లేకపోతే అలాగేం కాదు నువ్వు సంసారివి కాదు నువ్వు పరిచన్నడవు కాదు పుట్టిన వాడవు గిట్టేవాడవు నువ్వు కాదు నీ గురించి నువ్వు అంతా పొరపాటుగా తెలుసుకుంటున్నావు నీ గురించి నువ్వు అనుకునేది అంతా పొరపాటే అదే సంగతి కాబట్టి పరమార్థం ఏమిటంటే నువ్వు అసంసారివే ఆ అసంసారి అయిన ఈశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు నువ్వు తెలుసుకుంటే ఆ ఈశ్వరుడు నువ్వే అవ్వచ్చు అని అక్కడ వ్రతం మంత్రం యొక్క స్వరూపం ఇప్పుడు కంక్లూషను తస్మాత్ జ్ఞానాత్మ పరమాత్మానవు గుహాం ప్రవిష్ట దృశ్యేతే కాబట్టి గుహను ప్రవేశించిన గృహియేత నాటి దృశ్యేతే గుహను ప్రవేశించిన ఇద్దరు ఎవరు అంటే విజ్ఞానాత్మ పరమాత్మనవు గృహియేతే విజ్ఞానాత్మ పరమాత్మనిద్దరూ స్వీకరింపబడతారు అది వ్యవస్థ అయిపోయింది ఇంతకుముందు నేను చెప్పిన ఇంట్రదక్షణం ఆ నిర్ణయానికి ఇంతవరకు రెండు హేతువులు చెప్పారు ఆత్మానవు అన్నది ఒక హేతువు తద్దర్శనాత్ అని ఇంకొక హేతువు మరో హేతువు కూడా చెప్పబోతున్నారు చా ఇంకో హేతువు కూడా చెప్తున్నారు మనం జీవాత్మ జీవుణ్ణి ఈశ్వరుణ్నే తీసుకోవాలి విజ్ఞానాత్మ పరమాత్మలనే తీసుకోవాలి అని చెప్పడం కోసం ఏమిటా హేతువు విశేషణము అది హేతు కాబట్టి విశేషణ విశేషణమనే హేతువు వల్ల కూడా ఇక్కడ తీసుకోవాల్సింది జీవాత్మ పరమాత్మలనే అని దాని ఆ వాక్యం సూత్రవాక్యం ఏమిటా విశేషణం విశేషణం ఉంది జీవాత్మ పరమాత్మలకే ఉంది విశేషణం ఏమిటా విశేషణం అది మీకు భాష్యంలో చెప్తున్నాను విశేషణ విజ్ఞానాత్మ పరమాత్మను రేవతి ఆ విశేషణము అంటే ఆ విజ్ఞానాత్మ పరమాత్మల గురించి చేసిన వర్ణన అది అక్కడ ఆ సందర్భంలో చేసిన వర్ణన ఉంది ఆ మంత్రం చెప్పి ఆ తరువాత ఇంకా కొంత వర్ణన చేశారు కఠోపరిషత్తులో ఎవరు వర్ణనం చేశారో తెలుసు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని రథదృష్టాంతం ఒకటి పట్టుకొచ్చారు పట్టుకొచ్చే నువ్వు ఆ రథం మీద కూర్చుని ప్రయాణం చేసేవాడు నువ్వు అన్నారు నువ్వు చేరుకోవలసింది ఆ పరమాత్మని అన్నారు కాబట్టి పరమాత్మ లక్ష్యం గమ్యం గంతవ్యము వెళ్ళేవాడు జీవుడు గంత సో నువ్వు గంతవు అంటే వెళ్ళివాడవు ప్రయాణం చేసేవాడవు చేరుకోవలసింది పరమాత్మ అని ఆ గంతృ గంతవ్య విభా ఆ భేద ఆ విశేషణాన్ని చెప్పబోతున్నారు ఈ గంతృ గంతవ్య విశేషణాన్ని మీరు పరిశీలిస్తే అది విజ్ఞానాత్మ పరమాత్మలకి వర్తిస్తుంది తప్పిస్తే బుద్ధిజీవులకి వర్తించదు బుద్ధి జీవుడి దగ్గరికి వెళ్ళేది జీవుడు బుద్ధి దగ్గరికి వెళ్ళక్కర్లేదు బుద్ధిజీవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇద్దరు ఒకటే ఉన్నారు బాగానే ఉన్నారు వెళ్లాల్సింది జీవుడు వెళ్ళాల్సింది ఎక్కడికేంటి ఈశ్వరుడి దగ్గరికి కాబట్టి వెళ్ళ జీవుడు వెళ్ళవలసిన వాడు చేరుకోవాల్సిన గమ్యము ఈశ్వరుడు అనే ఆ గంత్రు గంతవ్య ఆ రెండు ఆ విశేషణాన్ని బట్టి కూడా ఇక్కడ ఉన్నది విజ్ఞానాత్మ పరమాత్మలు మనకి స్పష్టమవుతోంది కానీ బుద్ధి జీవులేమి కాదు బుద్ధి జీవుడి దగ్గరికి వెళ్ళేది ఉండదు జీవుడు బుద్ధి దగ్గరికి వెళ్ళేది ఉండదు జీవుడు బుద్ధి ఒకటే కాబట్టి బుద్ధి ఉంటాడు జీవుడు కొని అలా తీసుకోండి కాబట్టి ఆ విశేషణాన్ని మీరు చూస్తే కూడా ఇక్కడ విజ్ఞానాత్మ పరమాత్మని స్వీకరించాల్సి ఉంటుంది అనే సంగ్రహం దాన్ని ఆయన వివరిస్తారు ఆత్మానం రచినం విద్ధి శరీరం రథమే వూ ఇది గ్రంథేన రథిరథాది రూపకల్పనయా విజ్ఞానాత్మానం రచినం సంసార మోక్షయోర్గంతారం కల్పయతి ఇది ఒక రూపకము రూపకము అంటే మెటఫర్ ఒక దృష్టాంతంగా కల్పిస్తోంది శృతి నిజంగా రథం ఉందని అనుకోకూడదు ఎప్పుడు ఈ నిజంగా రథం ఉందని అనుకోవడం పెద్ద సమస్య మీరు రథం బొమ్మ గీసేసి ఇదిగో ఈ రథం ఉంది వీడు ఏమో జీవుడు వీడ అలా అది ఉంటే రూపకం ఒక మెటఫర్ దాన్ని అలా కల్పిస్తున్నారు అంటే అలా భావన కోసం ఒక దృష్టాంతాన్ని చెప్తున్నారు శృతి అలా కల్పిస్తుంది నిజంగా రథం ఉందనేస్తే సమస్యలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు సూర్యుడికి నిరంతర సంచారం చేస్తున్నాడు కాబట్టి రథకల్పన చేసింది శృతి సో ఏకచక్రమే కధురం సో అని ఇలాగా రథకల్పనే కానీ రథం ఉందని చెప్పట్లేదు ఇట్ ఈజ్ నాట్ అండ్ ఇన్ఫర్మేషన్ సూర్యుడికో రథం ఉంది ఏదో అఫలానాయనికి బిఎండబ్ల్యూ కారు ఉందన్నట్టుగా సూర్యుడికి ఒక రథం ఉందనే ఇన్ఫర్మేషన్ కాదు అది రథకల్పన ఆ రథం ఉంది మరి రథానికి చక్రాలేమిటి ఏకచక్రము సంవత్సరమే ఒక్కటే చక్రం ఉంటుంది అది సంవత్సరము అలా కల్పన అలా ఉంటుంది ఈ రూపకాలంకారం ఏదో కొంత సాహిత్యం చదువుకుంటే కానీ సమగ్రమైన పరిజ్ఞానం లేకుండా ఈ శాస్త్రాన్ని లెక్కలకు తీసుకురావడం కూడా కష్టం కొంత రూపకాలంకారం అని నేను చదివాను మా చిన్నప్పుడు ఉపమాలంకారం రూపకాలంకారం అది వరుస ముందు ఉపమాలంకారం చదివి తర్వాత రూపకాలంకారం చదువుతాం రూపకాలంకారంలో ఏమంటాం అంటే ముఖం చంద్రయువ అంటే ఉపమా ముఖం చంద్రహ అంటే రూపకమని ఇలాగ అదంతా కూడా కొన్ని బండగుతులుగా వల్లించి ముఖం చంద్రహ అంటే ఈ ముఖంలో చంద్రుడు ఉందని ఆ చంద్రుల్లో ముఖం ఉందని కాదు అలా కల్పన అలాగే ఇక్కడ కూడా జీవుడిని రథిగా కల్పించింది రథము గలవాడిగా కల్పించింది ఆ కల్పన చాలా అందమైన కల్పన ఆత్మానం రచనం విద్ధి నిన్ను నువ్వు ఆత్మానం అంటే నిన్ను నువ్వు రచనం విద్ధి రథస్వామిగా తెలుసుకో మరి నాకు రథమేముంది అంటే శరీరం రథమేవతు శరీరమే నీకు రథమయ్యా బాగుంది రథం దొరికింది నేను రథస్వామి రథం ఉన్నందుకు ఎక్కడికొకడికి వెళ్ళాలి కదా మరి నేను వెళ్ళాల్సింది ఎక్కడికి అని అంటే నువ్వు వెళ్ళవలసిన వాడవు నువ్వు చేరుకోవాల్సిన గమ్యమున్నది అని అలా కల్పిస్తోంది ఆ కల్పించడంలో అది కూడా ఎక్కడో తెలుసిన వృతం మంత్రం పక్కనే వస్తుంది అంతా కూడా పరేణ గ్రంథేనా ఫాలోయింగ్ టెక్స్టే దూరం కూడా ఏం కాదు ఇమీడియట్లీ ఫాలోయింగ్ టెక్స్ట్లోనే ఈ రథి అని రథము అని ఆది శబ్దం చేత గుర్రాలు దానికి గుర్రాలు ఇంద్రియాని హయాహుహు సో ఆ గుర్రాలు మొదలైన రూపకాన్ని శృతి కల్పించింది కల్పించి ఆ కల్పనలో భాగంగా విజ్ఞానాత్మని రథిగా చెప్పింది మరి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి రథం ఉంటే ప్రయాణం ఉంటుంది కదా అంటే సంసారం మోక్షానికి ప్రయాణం అని చెప్పింది సంసారం నుంచి మోక్షానికి వెళ్ళే ప్రయాణంలో వీడు రథి అని విజ్ఞానాత్మని కల్పించింది గంతారని కల్పయటి సోధ్వన తద్విష్ణు పరమం పదం ఆ రథంలో ప్రయాణం చేసిన జీవుడు ఆ గుర్రాలు పవర్మూత గుర్రాలు కాకూడదు మంచి నియమంగా కంట్రోల్లో లో ఉన్న గుర్రాలు అవ్వాలి ఇత్యాది ప్రసంగం చేసి అటువంటి గుర్రాలు గలవాడు మాత్రమే అంటే ఇంద్రియములు వశములో ఉన్నవాడు మాత్రమే వాడు అధ్వనహాపారం ఆపునోటి ఆ దారి యొక్క అంతాన్ని చేరుకుంటాడు అధ్వనహాపారం అంటే మోక్షము లేక పరమాత్మని చేరుకుంటాడు అని అలాగే వర్ణించారు అధ్వన పరమాత్మకి ఏమిటి ఆ లక్ష్యం ఏమిటి ఆ గం గంతవ్య స్థానం ఏమిటి అంటే సో తద్విష్ణో పరమం పదము విష్ణోహంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క ఆ పరమపదము అది పొందవలసిన స్థానం పరమ పదము అంటే స్వరూపము అనర్థం పరమం అంటే సర్వాతిశాయి అయిన అంటే సర్వోత్కృష్టమైన పదం అంటే స్వరూపము విష్ణు వ్యాపకశీలుడైన సర్వవ్యాపకుడైన విష్ణువు యొక్క పరమ పదమును వీడు చేరుకోను దీనికి మన వాళ్ళు పురాణ భాషలో చెప్పేస్తే అంత కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది వీడు చచ్చిపోగానే వీడి కోసం రథం ఒకటి అక్కడ ఉంటుంది ఆ రథంలో వీడు ఎక్కేస్తాడు ఆ గుర్రాలు ఉంటాయి అవి దేవ దేవ అశ్వాలు దేవ దేవలోకం నుంచి వచ్చిన గుర్రాలు ఈ రథం అలా గాల్లో విమానాలు విమానాలు వెళ్ళినట్టుగా మేఘాల్లో నుంచి ఆ రథం వెళ్ళిపోతుంది వెళ్ళి వెళ్ళి విష్ణు యొక్క వైకుంఠలోకానికి వెళ్ళిపోతుంది అక్కడ గేట్ దగ్గర జయ విజయులు వచ్చి ఈయన రథం నుంచి దిప్పి లోపలికి తీసుకెళ్లి ఒక మంచి ఫస్ట్ క్లాస్ గెస్ట్ హౌస్లో ప్రవేశపెడతారు అంటూ ఇలా మొదలు పెడితే అది చాలా కష్టం అయిపోతుందండి పెద్ద ప్రాబ్లం దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్ సో తద్విష్ణు పరమం పదం అంటే విష్ణువు యొక్క పరమ పదము ఈ పరమ పదము అనే పదానికి ఆ విశేషణానికి అర్థం ఎవరు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో కథ చెప్తారు విష్ణువు యొక్క పరమ పదము అంటే విష్ణువు యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపము ఏమిటి సర్వోత్కృష్టము అంటే ఏమిటి దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైన అనర్థం పరమం పదం అంటే స్వరూపము అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన సచ్చిదానంద పరబ్రహ్మ అది విష్ణు యొక్క స్వరూపం అది సర్వవ్యాపకము దానిని వీడు చేరుకుంటాడు ఎప్పుడు ఇక్కడ ఈ జీవితంలోనే వాడు చేరుకుంటాడు అని అది గంతవ్యముగా కల్పించింది ఇక్కడ ప్రయాణమేం లేదు ఇట్స్ ఏ జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ టు వన్స్ సెల్ఫ్ అని తన నుంచి తన యొక్క యథార్థ తను ఇప్పుడున్నటువంటి అజ్ఞాన స్థితి నుండి సంసారి యొక్క సంసారిత్వం స్థితి నుండి పరమార్థ స్వరూపానికి అది ప్రయాణం ప్రయాణం కూడా కల్పనే అంత మెటఫరే నిజానికి ఈ మెటఫర్ ఒక ఎస్సే ఒకటి డజన్ ఇంగ్లీష్లో ఉంది చాలా బాగాసాడు మనం మాట్లాడుకునే భాషలో హండ్రెడ్స్ డజన్స్ ఆఫ్ మెటఫర్స్ మనం దొరిస్తూ ఉంటాం ఆ మెటఫర్లో మాట్లాడుకోవడం మనకు అలవాటు సో ఎలా ఏమంటాడంటే then i started the project but this person came like a wall anand told this person mago goda la gaddu chadu ante metaphor ayinda ledhu choodu goda manushunu godakunda he is the wall anand told i will cross the bridge later anand akada bridge I cross cheyadu ante akada bridge ye undadu akada mamulo do la logo sambalu vesipettina bridge ye undadu bridge ante rendu paristhithulu madhyana oka daani aa samasya nilichinodu daani parishkaram nen taruvatha sarana artham అంతేగాని నిజంగా బ్రిడ్జి క్రాస్ చేస్తాడని కాదు సో ఇంకా ఏమంటాడు చూడబోయా ది పాత్ దట్ యు ఆర్ టేకింగ్ ఈజ్ నాట్ ది రైట్ పాత్ అంటాడు అంటే అది అక్కడ పాత్ అంటే ఏదో మీరు మార్గం అనుకునే అక్కడ మార్గం లేదు అంత మెటఫరే మెటఫాలికల్గా మాట్లాడడం అన్నది మీకు అన్ని భాషల్లో కూడా అది ఉంటుంది అది ఉపనిషద్ అయితే నిందుగా ఉంటుంది ఇంకా ఎంత మెటఫర్ అంటే అది ఒకరితో ప్రారంభమై అలలలా పెంచుకుంటూ పోతాడు నువ్వు పృథివీ దేహము రథము ఇంద్రియములు గుర్రములు మనస్సు కళ్యాణం బుద్ధి సారథి స్టార్టింగ్ పాయింట్ సంసారము ఎండ్ పాయింట్ మోక్షము అని ఈ రకంగా ఆ రథ దృష్టాంతాన్ని చాలా టోటల్గా తీసుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఈ ఈ విశేషణము ఈ వెళ్ళవలసిన వెళ్ళవలసిన చోటు గంతృ గంతవ్య గంతు విజ్ఞానాత్మ గంతవ్య పరమాత్మ కాబట్టి ఇక్కడ విజ్ఞానాత్మ పరమాత్మని ఇద్దరినీ తీసుకోవాలి కానీ నువ్వు మరొకటి మరొకటి తీసుకోవడానికి వీలు ఈ విశేషణాన్ని బట్టి విశేషణం అంటే ఒక ప్రత్యేకంగా ఎలాబొరేట్గా చేసిన వర్ణాన్ని బట్టి మనం విజ్ఞానాత్మ పరమాత్మల్నే తీసుకోవాల్సి ఉంటుంది తథా దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుతం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాగమైన దేవం మధీర హర్షశోక జాతీ ఇక్కరంటూ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పర్వాలేదు అలాగే ఉంటుంది దాని గురించి ఎంత చేయాల్సింది ఏం లేదు సో ఇటి ఇటీ పూర్వస్మిన్నపి గ్రంథే మంత్రుమంతవ్యత్వేన ఏతావేమ విశేషితం ఇప్పుడు మనం చర్చిస్తున్న మంత్రము ఇది వన్ ఈ మంత్రానికి తర్వాత వచ్చిన రథదృష్టాంతము గంతృ గంతవ్య ఇది ఇమీడియట్లీ ఫాలోయింగ్ టెక్స్ట్ వన్ త్రీ త్రీ ఏమండీ అక్కడ మీకు గంతృ గంతవ్య విశేషణాన్ని చెప్పారు ఆ విశేషణంలో ఉన్న ఇద్దరు ఎవరు విజ్ఞానాత్మ పరమాత్మ అంతేకాకుండా అంతకు ముందు కూడా ఎర్లియర్ టెక్స్ట్లో కూడా అంటే వన్ మంత్రం అయితే వన్ టు ట్వెల్వ్ అంటే టూ ఎండ్లో అంటే త్రీ బిగినింగ్కి ముందు ఎర్ర ఎర్ గ్రంథంలో కూడా ఈ రెండు అనే మాట అక్కడా వచ్చింది ఆ రెండు మళ్ళీ ఎవరా అంటే జీవాత్మ పరమాత్మలే ఇప్పుడు దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ మంత్రానికి వెనకాల రెండు ఉన్నాయి ఆ రెండు ఏమిటనే మీమాంస ఎందుకంటే స్పష్టంగా తెలుస్తూ ఈ మంత్రం తర్వాత రెండు ఉన్నాయి ఆ రెండు ఏమిటనే చర్చ కూడా ఎందుకంటే ఆ రెండు ఏమిటో తెలుస్తూ ఈ వెనక్కలు వచ్చిన రెండు ఏమిటి జీవాత్మ పరమాత్మ ఈ వెన అంతకు ముందు వచ్చిన రెండు ఏమిటి జీవాత్మ పరమాత్మ అది చెప్పబోతున్నారు ఈ మధ్యలో ఉన్న ఈ గుహాంత్ర విష్ణువు దగ్గరే మేమాంసం ఎందుకంటే అక్కడే మీకు ఈ వృతపాల లింగం ఒకటి తర్వాత ఛాయాతపో అనే విశేషణం ఒకటి ఈ వీటిని బట్టి వీటి బుద్ధిజీవులా లేక జీవ ఈశ్వరుల సందేహానికి అవకాశం అక్కడే ఉంది అంచేతనే అధికరణము ఆ మంత్రం మీదే ఉంటుంది తప్పించి ఆ గడచిన మంత్రాలకి రాబోయే మంత్రాలకి అధికరణాలు ఉండవు ఎక్కడ సందేహమో అక్కడే మీకు ఉంటుంది సందేహం ఏంటోటి మీమాంసం ఉంది ఇప్పుడు మంత్రం చూడండి తమ్ అంటే ఆ ఈశ్వరుణ్ణి పరమాత్మని ఎటువంటి పరమాత్మ దుర్దర్శం అంటే తెలుసుకునుట కష్టము అని అడుగుతాయి దుర్దర్శం దుర్గమ అంటే వెళ్ళడం కష్టం అని అసంభవం కాదు అగమా కాదు దుర్గమ అగమ అంటే వెళ్ళడానికి వీల్లేదు దుర్గమ అంటే ఇప్పుడు సినిమా హాల్లోకి వెళ్ళాలంటే వెళ్ళాలంటే కొంచెం డబ్బులు పెట్టి కష్టపడి కీలో నిలబడి టికెట్ కొనుక్కుంటే వెళ్ళొచ్చు దుర్గమ అంటే కానీ వాళ్ళని నడిచి వెళ్ళిపోవడానికి మాత్రం అలాగే దుర్దర్శం ఈశ్వరుని చూడాలనుకుంటే మీరు కొంచెం దాని ఆ దశలో కొంత ఆ దిశలో ఆ డైరెక్షన్లో మీరు కొంత కృషి చేస్తే చూడవచ్చు అంతేగాని అలాగా నేను చూసే స్థానం డబ్బు పెట్టి టికెట్టుకునేసి చూసిన స్థానం అన్నట్టుగా కొంచెం ఉండే దురదర్శనం సాధారణంగా మనుష్య స్వభావం అలా ఉంటుంది అందుకోసం అలా చెప్తారు ఇప్పుడు ముఖ్యంగా ధనికుల యొక్క అప్రోచ్ ధనికులు అంటే నాకేం వ్యతిరేకం అనలేదు వాళ్ళే గోయినవాది పెట్టి కాపాడుతున్నది వాళ్ళే విషయం చెప్తున్నా ధనికులు బాగా రిచ్ పీపుల్ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందంటే డబ్బుతో మనం అన్ని చేయగలుగుతామనే ఒక ఫీలింగ్లో ఉంటాను ఒక ఒక సెల్ఫ్ అష్యూర్డ్ యాటిట్యూడ్లో ఉంటాడు ఎ కైండ్ ఆఫ్ యునీక్ యునీక్ ఆ సెల్ఫ్ ఎష్యూర్డ్నెస్ ఆ తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మీకు ధనవంతుల్లో కనపడుతుంది అయితే కాంపిటీషన్ అనే ఒక సెన్స్లో ఎందుకంటే డబ్బుకి ఆ శక్తి ఉంది డబ్బు కొండ మీద కోతిని పట్టుకొస్తుంది ఆ శక్తి దానికి ఉంది ఆ దాంతో దైవాన్ని ఆరాధించడం దగ్గరికి వచ్చేప్పటికి కూడా So, a rich man worships a God, of his own God, who is made of gold. Gold, yes. to, isn't that? And so, if you have a rich man's God allowed to be a rich man. Rich man's God is a poor man's God. Rich man's God is made of gold and his rituals, rich man's rights and rituals are also unique. That is the concept of Bhagavad Gita. But rich man is in business, అన్వేషిస్తూ ఉంటాడు ధనాన్ని ఆ ధనాన్ని అన్వేషించిన పద్ధతిలోనే దేవుణ్ణి కూడా అన్వేషిస్తాడు రెండు ఈక్వల్ గాలెంట్గా అన్వేషిస్తూ ఉంటాడు ఆ రెండు కూడా మనం కలుపుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ధోరణిలో ఇటు డబ్బుని అటు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు డబ్బుని బాగా సంపాదించిన మీదట దాని మీద మమకారం బాగా పెరిగిపోయి డబ్బుని బాగా భక్తి దేవుళ్లాగా ఆరాధించేస్తూ ది సేమ్ టైం ఆ డబ్బుతో ఆ డబ్బు యొక్క సంస్కారంతో ఒక దేవుణ్ణి ఒకదాన్ని నిర్మాణం చేసుకుని ఆ గోల్డెన్ గాడ్ని ఆ దేవుడికి ఆభరణాలు ఉంటాయి వజ్రాలు వైడిగ్యాలు కిరీటాలు ఉంటాయి ఆ దేవుడు ఉన్నటువంటి గోపురానికి బంగారపు తాపడాలు ఉంటాయి ఇదంతా రిచ్ మ్యాన్స్ గాడ్ ఇట్ ఈస్ ఐటన్యూ ఆ ఒక కల్పితమైనటువంటి గాడ్ని వీడు ఆరాధిస్తూ ఉంటాడు వాడి ప్రపంచం ఆ రిచ్ మ్యాన్స్ వరల్డ్ ఈ రిచ్ మ్యాన్ మీద నేను ఏదో పెద్ద అటాక్ చేసేసారి నుంచి మొదలుపెట్టాను ఈ పొట్టకే సహించండి ఈ రిచ్ మ్యాన్స్ వరల్డ్ వాడి ప్రపంచంలో ఉన్నటువంటి వాడి బిజినెస్ ఐడియల్స్ వాడి గాడ్ ఐడియల్స్ ఎవరిథింగ్ ఈజ్ ఏ జంక్ ఆఫ్ ఇమాజినేషన్ తప్ప దాంట్లో రియాలిటీ నయాప్లేస్ అంతా ఉండదు రూపాయల నయాప్లేస్ అంతా కూడా రియాలిటీ ఉండదు దట్ ఈస్ ది వెరీ దేవుడు అలా ఉండదు మీరు వజ్రాలు వైడూర్యాలు పెట్టేసి ఆభరణాలు పెట్టేసి దేవుణ్ణి కొట్టేదాము దేవుల్లో పెట్టేసుకుందామంటే ఇదేవిడే ఎంపీ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు దేవుణ్ణి అలా ఉండడు ముందు అసలు ఆ ధోరణి మానుకోవాలి దుర్దర్శం ఎందువల్ల దుర్దర్శుడైనాడు గూఢం అనుప్రవిష్టం గూఢంగా ఉన్నాడు రహస్యంగా ఉన్నాడు రహస్యంగా ఉన్నాడు డబ్బు డబ్బు పెట్టుకుంటే దొరకడం అనుప్రవిష్టం ఎక్కడ దావుతున్నాడు గూఢంగా అంటే ఎక్కడ దావుతున్నాడు అంటే ఈ దేహాన్ని నిర్మాణం చేసి పంచభూతాలతోటి దాంట్లోనే దాముకున్నాడు ఈ వెతికివాడి లోపల దాముకున్నాడు ఇంకేం వెతుకుతారు మీరు అనుప్రవిష్టం అను అంటే పంచభూత నామరూప వ్యాకరణం అను జీవేనాత్మన అనుప్రవిశ్య కదా ఆ నామరూప వ్యాకరణం అయిన లోపల ప్రవేశించి కూర్చున్నాడు గుహాహితం ఆ గుహయందు మళ్ళీ గుహాహిత శబ్దం ఎక్కడొచ్చింది కాబట్టి పరమేశ్వరుడు గుహాహితం గుహయందు ఉంచబడి ఉన్నాడు గఫ్ఫరేష్టం ఆ గుహయందు కూడా రహస్య స్థానంలో ఉన్నాడు పురాణం ఇది ఇంతకుముందు వచ్చిన మాట ఇక్కడి నుంచే పూర్తి చేశాడు అయితే ఇప్పుడు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి దేవం మత్వ మత్వ అంటే జ్ఞాత్వ ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైన దేవుణ్ణి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అధ్యాత్మయోగాధికమైన అధ్యాత్మయోగాన్ని చేతకు పట్టుకుని తెలుసుకోవాలి అధ్యాత్మయోగం అంటే ఏమిటో తెలుసునండి మీరు బహిర్ముఖత్వం పనికిరాలి అంతర్ముఖులు అంతర్ముఖులవ్వడం పద్ధతి ఏంటంటే ముందు బాహ్యమునందు ఉండే నా అది అనేదంతా కూడా త్యాగం చేయాలి మా మానసికంగా త్యాగంజ్ చేయాలి ఫిజికల్గా మీరేం త్యాగం చేసేది లేదు ఇప్పుడు భార్యను త్యాగం చేయాలంటే ఎలా ఛ్యాగం చేస్తారు ఆవిడ జేబులో కూర్చుంటే త్యాగం చేయొచ్చు ఏం జేబులో ఉండదు ఆవిడ స్థానంలో ఆవిడ ఉంటుంది త్యాగం చేయడం అంటే వీడు మానసికంగా త్యాగం చేయడమే ఈ వ్యక్తి మీద నా అజిమాయుషి ఉంది అనే ఒక పిచ్చి ఆలోచన పక్కన పెడితే అయిపోయాయి అంతే ఎవరు కూడా వాళ్ళు ఉంటారు ఏమి అంతకంటే చేయాల్సిందేమి ఉండదు కాబట్టి నిజంగా సో మానస సన్యాసం ఈ మమ మమ అనేటువంటి విషయాన్ని మానసికంగా సన్యాసం చేస్తారు చేసి స్థూల దేహం దగ్గరికి వస్తాడు ఆ స్థూల దేహాన్ని సూక్ష్మదేహంలో విలీనం చేయాలి అంటే దేహాభిమానాన్ని దేహధ్యాసని వదిలిపెట్టాలి మనస్సు మనస్సు యొక్క ఆలోచనల్ని వాటిని కూడా త్యాగం చేసేయాలి విడిచిపెట్టేయాలి సో అలాగే కారణరూపంగా ఉంటాడు అహం అనే అహం రూపంగా ఉంటాడు అహం వృత్తి కూడా విలీనమైపోతే దాన్ని అధ్యాత్మయోగము అంటారు ఈ అధ్యాత్మయోగం ద్వారా ఆ పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి ఆత్మరూపంగా తెలుసుకోవాలి తెలుసుకుంటే నీ సంసారానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది హర్షశోకౌ జహాతి సంసారం అంటే సుఖ దుఃఖాలే కదా సో ఈ విధంగా అంతకుముందు ఆ పరమాత్మను గురించి చెప్పి ఆ పరమాత్మను నువ్వు మననం చేయాలి అధ్యాత్మ యోగాధిగమైన దేవం మత్వ కాబట్టి ఇక్కడ విశేషణాలు రెండు తరువాతి గ్రంథంలో వచ్చిన విశేషణాలు ఏమిటి గంతృ గంతవ్య విశేషణాలు విజ్ఞానాత్మ గంత గంతు గంతవ్యము పరమాత్మ అంతకు ముందు గ్రంథంలో వచ్చిన విశేషణం ఏమిటి విజ్ఞానాత్మ మంత మననం చేయువాడు మననం చేయబడేది పరమాత్మ సో మంత్రు మంతవ్య విశేషణాలలో జీవాత్మ పరమాత్మ ఉన్నారు గంతృ గంతవ్య విశేషణంలో జీవాత్మ పరమాత్మ ఉన్నారు ఆ మధ్యలో కూర్చుని మంత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆ రెండు ఎవరంటే ఆ ప్రసంగాన్ని బట్టి జీవాత్మ పరమాత్మలు అవుతారు తప్పిస్తే మళ్ళీ సడన్గా జీవాత్మ పరమాత్మలు కాకుండా మరో పేరు ఒకటి నువ్వు తీసుకురావటానికి వీలు లేదు ఈ విచారం ఎలా ఉందో చూడండి ఇట్ ఈజ్ అట్వన్స్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్షియల్ టెక్నికల్గా ఉంటుందన్నమాట వాస్తవం కానీ అదే సమయంలో భగవద్గీత ఎంత స్పష్టంగా మన అనుభవానికి తెచ్చుకోదగిన అంశాలతో నుండి ఉంటుందో ఇది కూడా ఈ విచారం కూడా అంత అనుభవ రూపంగా ఉంటుంది ఆ వస్తువుని ప్రతిపాదన భాష్యకారులు వస్తువు యొక్క లోతైన పరిశీలన లేని గ్రంథాన్ని నిర్మాణం చేయనే చేయరు తార్కిపు చేస్తారు అటువంటి గ్రంథాన్ని భాష్యకారులు నిర్మాణం చేయరు అంచేతంగా నేను ఐమ్ కాన్ఫిడెంట్ ఏంటి విద్యార్థులు కొంచెం ఓపిక వచ్చి భాష్యం కావడం ప్రారంభిస్తే వాళ్ళకి వస్తువు నిండ దొరుకుతుంది ఏ భాష్యంలోనైనా సరే కేవలం గీతా భాష్యమే కానక్కర్లా బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వస్తువు సమృద్ధిగా లభిస్తుంది వస్తువు అంటే ఆత్మనత్వం కాబట్టి పూర్వగ్రంథంలో కూడా మంత్రు మంతవ్య అనే విశేషణంతో అవిశేషితులై ఉన్నారు జీవాత్మ పరమాత్మలే కాబట్టి మనం జీవాత్మ పరమాత్మల్ని తీసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ పూర్వపక్షం ఏం చేశాడంటే పరమాత్మను తప్పించి బుద్ధిని ప్రవేశపెట్టాడు అది చాలా తప్పు అది ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ పరమాత్మ కాంటెక్స్ట్ అది అది కాంటెక్స్ట్ కాదు బుద్ధి కాంటెక్స్ట్ కాదు కాంటెక్స్టే పరమాత్మ కా పరమాత్మ కాంటెక్స్ట్లో పరమాత్మను తప్పించడం ఏమైనా అర్థం ఉండదానికి అని ఇంకొక హేతువు చెప్పుకొస్తున్నారు ప్రకరణం చేదం పరమాత్మన ఇది ఇది అంటే తృతీయవల్లిలో ప్రథమ మంత్రం నుంచి వచ్చినటువంటి ప్రకరణము ఈ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ చాలా బలమైనటువంటి ఒక హేతు అది శృతి లింగ లింగ స్థాన సమాఖ్య ప్రకరణ శృతి లింగ ప్రకరణ అలాగుంటాయి అస్పష్టంగా శృతి చెప్పేసింది అనుకోండి ఫైనల్ శృతి స్పష్టంగా చెప్పకుండా సూచనగా చెప్పింది లింగ దానికి ఉంది బలం దానికి ఉంది శృతి చెప్పింది లేదు సూచన లేకపోతే ఇంకా ప్రకరణాన్ని బట్టి పోవాలి మేడం శృతి మెయిన్గా ప్రకరణ ఇది పరమాత్మ ప్రకరణ పరమాత్మ ప్రకరణలో పరమాత్మ కావాలని తప్పించేటువంటి జీవాత్మ వస్తాడు కానీ ఈ పరమాత్మను తీసిపారేసి నువ్వు బుద్ధిని పెడతానంటే ఎక్కడ ముందుతుంది ప్రకరణం పరమాత్మ ఎలాగా దాన్ని వివరిస్తారు బ్రహ్మవిదో వదంతి ఇచ వక్తృ విశేషోపాదానం పరమాత్మ పరిగ్రహే ఘటతే ఇప్పుడు ఛాయాతపౌ ఈ రెండు కూడా నీడా ఎండవంటిది అని చెప్తున్నారు వదంతి ఎవరు చెప్తున్నారు బ్రహ్మవిధ బ్రహ్మవేత్తలు చెప్తున్నారు ఏమంటే బ్రహ్మవేత్తలు చెప్తున్నారు అంటే అక్కడ బ్రహ్మం తడా స్టాక్ మార్కెట్ ఉంటుందా ఎవళ్ళు ఉంటారు బ్రహ్మ ఉంటాడు సపోజ్ నేను ఏదో పెద్ద కింద చెప్పి దిస్ ఈజ్ ది కన్సిడర్డ్ ఒపీనియన్ ఆఫ్ స్టాక్ స్పెషలిస్ట్ అన్నాను అనుకోండి అప్పుడు అక్కడ చెప్పిన సమాచారము స్టాక్కి సంబంధించింది అవుతుందా లేకపోతే ఆత్మకి సంబంధించింది అవుతుందా స్టాక్కి సంబంధించి ఆ ప్రకరణం అనేది ఒకటి ఇది బ్రహ్మవిధో వదంతి అంటే అని బ్రహ్మవేత్తలు చెప్తున్నారు అని ఉన్నప్పుడు ఈ అనీ ముందే ఉంటుంది బ్రహ్మ ఉంటుందా బ్రహ్మ కంటే భయం బ్రహ్మ కాంతి ఏదైనా ఉంటుందా బ్రహ్మ ఉంటుంది బ్రహ్ముండి బ్రహ్మతో పాటు బ్రహ్మకి సంబంధించింది కూడా ఉండొచ్చు కానీ బ్రహ్మ ఉంటుంది అసలు బ్రహ్మనే లేకుండా ఇది బ్రహ్మ మీద వదంతేమి ఎలా అంటారు చూడండి ఆ మంత్రాన్ని ఎంత లోతుగా పరిశీలించారంటే ప్రతి విశేషణాన్ని కూడా చక్కగా దాని స్థానంలో దాన్ని కూర్చోబెట్టి ఇంతదాకా మనం ఊహ చేయలేదు ఇటి బ్రహ్మ విదోగదంతి పట్టుకొస్తారు కాబట్టి ఇటి బ్రహ్మ విదోగదంతి అన్నారు కనుక ఇక నువ్వు బ్రహ్మని పెట్టాల్సిందే బ్రహ్మకి తోడుగా ఎవరిని పెడతావో చూసుకో జీవుణ్ణి పెట్టు అంతే తస్మాదిహా జీవ పరమాత్మానవు ఉచ్యే యాతాం అనే విధి కాబట్టి నియమిస్తున్నారు ఇంకా ఫైనల్ కాబట్టి ఇక్కడ ఆ ఇద్దరు జీవుడు పరమాత్మనే మీరు చెప్పుకోండి ముఖ్యతాం అంటే చెప్పుకోవాలను క్వశ్చన్ లేదు ఇంకా సెటిల్ అయిపోయింది ఇది సెటిల్ అయిపోతే దీనిలాంటి మంత్రం ఇంకోటి ఉంది ద్వాసుపర్ణాశా సఖాయాన్ని ముందకంలో ఉందండి ఇదే న్యాయాన్ని న్యాయము అంటే ప్రక్రియ ఈ మెథడాలజీని అక్కడ కూడా మీరు అప్లై చేసుకుని ఇదే కంక్లూషన్ అక్కడ కూడా డ్రా చేసుకోండి అని చెప్తున్నారు సయు సఖాయా ఇది ఎలాగంటే ఏదైనా ఒక కేసు మీరు మద్రాస్ హైకోర్టులో వేశారనుకోండి సేమ్ కేసు బాంబే హైకోర్టులో వేశారనుకోండి సేమ్ కేసు ఢిల్లీ హైకోర్టులో వేశారనుకోండి అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఇవన్నింటినీ కలిపేసి ఏదో ఒకే హైకోర్టులో జడ్జి పరి పరిశీలించేసి కలిసిడర్ అక్కడ ఇచ్చిన రూలే ఇక్కడ వీటికి అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్తారు అలాగనమాట న్యాయము అంటే కోర్టులో పూర్వపక్ష సిద్ధాంతాలను బాగా విచారణ చేసి తేల్చినటువంటి కంక్లూషన్కి న్యాయము అంటారు అనాలజీ అంటే పోలిక జడ్జిమెంట్ జడ్జిమెంట్ సైటేషన్ సైటేషన్ ఎనాలజీని కూడా అంటారు కేసులో అంటారు ఈ కేసుకి పోలిండ్ అది అక్కడ చేసిన జడ్జిమెంట్ ఇక్కడ అప్లై చేసుకోవాలి దాన్ని న్యాయము అంటారు ఈ న్యాయం అనే మాట తరచుగా వస్తూ సో జిజ్ఞాసాధికరణ న్యాయము జన్మాద్యధికరణ న్యాయము అంటే అక్కడ చేయించిన కంక్లూషన్ అని అర్థం అలాగే ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ చేసేసాం ఇక్కడ న్యాయం వచ్చేసింది ఏమిటంటే జీవాత్మ పరమాత్మలే కాబట్టి ద్వాసుపర్ణా సఖాయ అనే మంత్రం ఉండదు జ్యుడిషియల్ ప్రెసిడెంట్ ఈ న్యాయాన్ని ఆ మంత్రం దగ్గర కూడా మీరు పెట్టుకోండి ఆది శబ్దం చేత ఇంకా ఇటువంటి మంత్రాలు ఎక్కడో ఒకడు ఉంటాయి ఆయనే చూపిస్తారు ఇంకో సందర్భం కూడా ఈ ఇది ఇదే న్యాయాన్ని మీరు పెట్టుకోండి అక్కడ ఆ మంత్రం ఏమిటంటే ద్వా అంటే ద్వౌ అనర్థం మనం లౌకిక సంస్కృతంలో ద్వౌ అని ఉండాల్సిన చోట వైదిక సంస్కృతంలో ద్వా అని ఓకే తర్వాత అంటే ద్వివచనానికి ఔ రావాల్సిన తర్వాత ఆ వచ్చింది డ్వి అకారాంతం అయిపోతుంది ఎందుకంటే చదాదీనామహ అనే సూత్రం చేత అకారాంతం అవుతుంది డ్వి ద్వా అవుతుంది చదాదీనాం అహ చదాదుల్లో ఉండది ద్వా అయిన తర్వాత ద్వా ప్లస్ ఔ అని ఆ ఔ స్థానంలో ఆ వచ్చింది వైదికంలో లౌకికంలో ద్వౌ అనే ఉంటుంది ద్వా ద్వౌ రెండు సుపర్ణవు సుపర్ణవ్ అంటే అందమైన రెక్కలు కలిగిన పక్షులు శోభన శోభన పక్షులు అందమైన పక్షులు ఏమిటి పక్షులు ఏమిటి అంటే జీవ ఈశ్వర ఇవి సయుజ కలిసి ఉంటాయి కలిసి ఉండడం అంటే ఎలాగంటే ఇప్పుడు పక్షులు కలిసి ఉంటాయి అంటే ఇప్పుడు రెండు పక్షులు ఉన్నాయంటే ఒక పక్షి దారితీస్తుంది రెండో పక్షి అనుసరిస్తుంది అలాగే కలిసి ఉంటాయని అంతేగాని రెండు పక్షులు ఇండిపెండెంట్గా ఎగరడం ఉండదు మీ పక్షులను చూస్తే తెలుస్తుంది అలాగే ఇక్కడ కూడా జీవపక్షి అనుసరించి ఎగురుతూ ఉంటుంది ఈశ్వర పక్షి దారితీస్తుంది అంటే ఈశ్వరుడు సత్తాస్ఫూర్తులను అనుగ్రహిస్తూ ఉంటే జీవుడు ఆ సత్తాస్ఫూర్తుల్ని తాను స్వీకరిస్తాడు అని అభిప్రాయం అవడానికి రెండు పక్షులని చెప్పిన ఒకటి నియామక ఇంకొకటి నియామ్య నియమ్య నియామక అంటే అంతర్యామి అయిన పక్షి ఒకటి ఆ అంతర్యామి పక్షి చేత నియమించబడుతో ఉండేటువంటి పక్షి రెండవది అది అక్కడ ద్వాసుపర్ణ సయుజ అంటే అర్థం అది కలిసి ఉంటాయి సఖాయం స్నేహితులు అంటే అర్థం సమాన లక్షణం అని అర్థం స్నేహితులు అంటే ఇద్దరికీ సమానం సేమ్ ఐడియాస్ ఉంటాయి సేమ్ టేస్ట్స్ ఉంటాయి తుల్య స్వభావం అని అర్థం ఇప్పుడు స్నేహితులు మీరు ఈ స్నేహం చేసే వాళ్ళని చూడండి నేను నేను చూస్తూ ఉంటాను ఈ పిల్లలు క్యాంప్ ఎప్పుడైనా అయితే నాకు ఆ పిల్లల క్యాంప్లో కనపడింది నేను చేసిన అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటే ఏం నా దారిని అయిన పోతుంటే నాకు అంటబడింది ఓ నోటీస్ అంతకంటే నేను కావాలని అబ్జర్వ్ చేసింది ఏదీ లేదు ఈ పిల్లల్ని నేను అలా గమనించానంటే ఐదారేళ్ల వయస్సు ఉన్న పిల్లలందరూ ఓ గ్రూప్ ఫార్మ్ అవుతారు దాన్ని కౌమార అంటారు బౌదండ అని ఇదంతా భాగవతం టెర్మినాలజీ టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలందరూ ఇంకో గ్రూప్ ఫార్మ్ అవుతారు టీనేజ్ పిల్లలందరూ థర్డ్ గ్రూప్ ఫార్మ్ అవుతారు టీనేజ్ దాటేసి ట్వంటీస్లోకి వచ్చేసి బాగా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఉద్యోగాలు వీచేస్తున్న యంగ్స్టర్స్ ఇంకో గ్రూప్ ఫార్మ్ అవుతారు మిడిల్ ఏజ్డ్ పీపుల్ గ్రూప్ వేరే వృద్ధుల యొక్క గ్రూప్ వేరే ఈ రకంగా గ్రూప్స్ కింద ఎవళ్ళ వాళ్ళు సెటిల్ అయిపోతారు పెళ్లిళ్ళలోనూ అక్కడ కూడా మీరు చూడండి లక్షణాన్ని ఎక్కడైనా ఇంచేటు ఉండొచ్చు ఇప్పుడు జనరల్గా ఇలా అవుతుంది కాబట్టి సఖాయం అంటే సమాన స్వభావం సమానమైన స్వభావము కలవరు ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడికి జీవుడికి సమాన స్వభావం ఏమిటంటే చైతన్యం ఇద్దరూ చేతనులై ఉంటుట అది అక్కడ సమాన స్వభావం వీళ్ళు సమానం వృక్షం అంటే ఒకే వృక్షాన్ని సమాన వృక్షాన్ని అంటే ఒకే వృక్షాన్ని అని అర్థం కదండి ఒకే సమానమైన కంసంలో భోజిస్తున్నారంటే అర్థం రెండు కంసాలా ఒక కంస ఒక కంసం కాబట్టి సమానం వృక్షం అంటే ఏకం వృక్షం అని అర్థం ఒకే వృక్షాన్ని అంటే వృక్షము అంటే నరక దగ్గది సో దట్ ఇస్ బాడీ దీన్ని నరికేయచ్చు నరికేయచ్చు అంటే కాలం కాలము దీన్ని నరికేస్తుంది అని అర్థం ఎవరిలో వచ్చి నరుకుతారనే కాదు కాలంలో ఈ దేహం పడిపోతుంది అటువంటి ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నారు సమానం వృక్షం పరిషష్మ జాతే కౌగులించుకోవడం అంటే ఆశ్రయించి ఉన్నారు ఇక్కడే జీవుడు పరమాత్మ ఆశ్రయించి ఉన్నారు అనే అనే మంత్రంలో కూడా మీరు ఈశ్వర పరమ ఈశ్వర జీవులనే అదే జీవేశ్వరులనే స్వీకరించి ఈ న్యాయాన్ని అక్కడ కూడా వర్తింపజేసుకోవాలి హీ ध्यात्म आध्यात्माधिकारा आध्यात्म तीर्थंध्या सुपर्ण उच्ये अध्यात्माधिकारमे इकडेला अध्यात्माधिकार अधिकार अंटे प्रकरण अध्यात्म प्रकरण అధ్యాత్మ ప్రకరణం అంటే అర్థం ఏమిటంటే ఆత్మవిచారమునకు సంబంధించిన ప్రకరణము అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఆత్మవిచారానికి సంబంధించిన ప్రకరణమో అక్కడ కూడా ముండకంలో ద్వాసుపర్ణాసవిగా అన్నది కూడా అధ్యాత్మ ప్రకరణమే కాబట్టి ఈ ఆత్మవిచారానికి సంబంధించిన ప్రకరణంలో ఆత్మానవు జీవుడు ఈశ్వరుడు ఉంటారు అలాగే అది కూడా అదే ప్రకరణం కాబట్టి బ్రహ్మ ప్రకరణం అన్నా అదే సేమ్ ఆత్మనా బ్రహ్మనా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ప్రకరణం మారిందంటే మళ్ళీ ఇంకో పేరు కన్సిడర్ చేయొచ్చు బట్ ప్రకరణం మారలేదు కాబట్టి అక్కడ కూడా మీరు ఈ విజ్ఞానాత్మ పరమాత్మనే తీసుకోవాలి అని సెటిల్ చేసేస్తున్నారు అయితే మరి ఇంకా అక్కడ ఇదే పేరు అక్కడ కూడా వర్తిస్తుంది అన్న సందర్భంలో కొన్ని లూజ్స్ ని ఫిట్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏమిటంటే తయోరణ్య పిబ్బల పిప్పలం స్వాద్భత్తి ఇది అదనలింగా విజ్ఞానాత్మ భవతి ఆ రెండు పక్షులు ఉన్నాయి విజ్ఞానాత్మ పరమాత్మ తయోరణ్య పిప్పలం స్వాద్భత్తి వాటిలో ఒక పక్షి రుచిగా ఉండే పిప్పలాన్ని ఆ పిప్పల వృక్షం యొక్క పండుని ఆ చెట్టుకి పిప్పల వృక్షము పెట్టారు పిపల ఆ పండు తింటోంది అంటే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం ఈ అదనము అంటే అనుభవించడం కర్మఫలాభవం ఇక్కడ ఎలా అయితే పానము అన్నారో అక్కడ అదనము అన్నారు ఇక్కడ పానలింగం కృత పానలింగం అక్కడ ఫల అదనలింగము దాన్ని బట్టి ఆ తినేవాడు విజ్ఞానాత్మ అని మనకి స్పష్టమవుతోంది అనశ్న అభిజాకశీ తినకుండగా చూస్తున్నాడు అంటే సాక్షి అనశ్నన్నన్య సాక్షికి సుఖదుఖాలు ఉండవు సుఖదుఖాలు ఉన్నవాడు సాక్షి ఎలా అవుతాయండి సాక్షి అంటే సుఖదు ఉన్నవాడు కాడు ఇన్వాల్వ్ అయితే సాక్షి అవ్వడం అనిన్వాల్వ్డ్ విట్నెస్ని సాక్షి అంటారు కాబట్టి సుఖదుఖముల సంపర్కం లేకుండగా అంటే ఫల అదనము లేకుండగా కేవలము అలా అభిచాక ప్రకాశింపజేస్తాడు కూడా దీపం ఉందనుకోండి దీపాన్ని సాక్షి అంటారు ఎందుకని ఇక్కడ జరిగే వ్యవస్థనంతానే ప్రకాశింపజేస్తుంది ఇన్వాల్వ్ అవ్వదు ఇక్కడ మంచి జరిగితే దానికి మంచి రాదు చెడు జరిగితే చెడు రాదు పుణ్యపాపములు ఇన్వాల్వ్మెంట్ ఉండదు సూర్యుడిని లోక సాక్షి అంటారు సూర్యుడే శక్తిని కాంతిని అన్నీ ఇచ్చి ప్రకాశింపజేసి చేష్టలని అనుగ్రహిస్తాడు సకల ప్రాణికోటికి కానీ ఈ చేష్టల యొక్క ధర్మాధర్మాలతో సూర్యుడికి సంబంధం ఉండదు కాబట్టి అది సాక్షి అంటే ఆ విధంగా హృదయంలో సాక్షి చైతన్య రూపంగా ఆత్మ పరమాత్మ ఉన్నాడు ఆయన ఈ అదనము లేదు కాబట్టి ఈ అనశనము తయో అనశనం చేత ఇది అనశన చేతనత్వాభ్యాం అక్కడ రెండు చెప్పారు అనశనము అనశనంగన్య అభిచాక శీతి అంటే చేతనం తినకుండా చూస్తున్నాడు కనుక పరమాత్మ అవుతాడు తినటం లేదు అంటే అవి అనుభవం అనుభవించట లేదు అని మాత్రమే చెప్తే బుద్ధి అవుతుంది జడం జడానికి అనుభవం ఉండదు అనుభవం చేతనానికే ఉంటుంది కాబట్టి అనుభవం లేదు సుఖదుఖానుభవం లేదు అంటే జడము దేహము ఏదైనా అవ్వచ్చు దేహంన జానాతి దేహం ఇత్యాదులు జడాలు కావచ్చు కానీ అనదనము అంటే అనుభవం లేకపోవటము సుఖదుఖానుభవం లేకపోవటము పైగా చేతనమై ఉండటము ఆ లక్షణం పరమాత్మనే కాబట్టి ఆ రెండో పక్షి పరమాత్మ అని మనకు అక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది అనశన చేతనత్వాభ్యాం పరమాత్మ అనంతరే చే తావే ద్రష్ృ ద్రష్టవ్యభావేన విశినష్ అదే ముండకల్లో ఇదే న్యాయం వర్తిస్తుంది ఈ విశేషణాచ కూడా వర్తిస్తుంది ఊరికే కేవలము ఆత్మానవు తద్దర్శనాత్ అంత మాత్రమే వర్తిస్తుందని మీరు అనుకో విశేషణ అత్యా కూడా వర్తిస్తుంది ఎలాగా ఈ మంత్రానికి ముందు ఏ విశేషణ ఉంది రుతం ప్రిబంథ్ మంత్రు మంతవ్య విశేషణం ఉంది ఈ రుతం ప్రబంధం తర్వాత ఏ విశేషణం ఉంది గంతృ గంతవ్యం ఉంది అదే పరిస్థితి అక్కడ ఎలాగా అంటే ఆ సమానం వృక్షం ప్రశస్వ అనే మంత్రాన్ని అనుసరించి ద్రష్టృద్రష్టవ్య విశేషణ ఉంది కాబట్టి విశేషణాచ్య అనే ఈ అధిక హేతు అక్కడ కూడా వర్తిస్తుంది ద్రష్ ద్రష్టవ్య విశేషణం ఉంది కాబట్టి అని ఆయన కేవలం ఆత్మానౌహిత దర్శనాత్ మాత్రమే కాకుండా విశేషణాత్య కూడా ఆ ఈ న్యాయం సమగ్రంగా అక్కడికి అన్వయించి చూసుకోండి అని ఒక సూచన చేసి వదిలేస్తున్నారు ఈ మంత్రం చూసి తత్ర అపర ఆహా ఈ విషయం మీద ఇంకొకడెవడో ఇంకో కొత్త కల్పాన్ని ఒకదాన్ని పట్టుకొస్తాడు అది కూడా పరిగణన చేస్తే యధికరణం పూర్తవుతుంది అప్పుడు మళ్లీ క్లాస్లో చేద్దాం మళ్లీ క్లాస్లో యధికరణం పూర్తి చేసిన తర్వాత ఇంకో అధికరణాన్ని లోపల నిర్ధారణ చేసి జెరాక్స్ తీయించి పెడతాను అప్పుడు మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ సండే క్లాస్ ఉంటుంది హరిహం తత్స శ్రీకృష్ణార్పణ వస్తు